మీరే బ్రహ్మము మీరే అయ్యు బ్రహ్మమయ్యులు మీరు బ్రహ్మ మగుదురు కాని మోహవశత కానీ బ్రహ్మమున్నారు బ్రహ్మం అనేది ఒకటి ఉన్నది ఆ బ్రహ్మ మందు మీరు మీలోన ్రహ్మమే ఒక బ్రహ్మముంది ఆ బ్రహ్మయ్యందు మీరున్నారు మీరు ఆ బ్రహ్మమే మీరే ఆ బ్రహ్మం అయ్యున్నారు మీరు బ్రహ్మమయులు అక్కడ బ్రహ్మ కాదంటారు మళ్ళీ నేను బ్రహ్మను అయ్యానంటారు అది మీకు అర్థం కావట్లేదు కనరయ్యి మీరు మోహవశత మోహం చేత మీరు కాదంటున్నారు దీంట్లో బ్రహ్మ అంటే పరబ్రహ్మ మాయలో మాయాసరిత బ్రహ్మ మీరయ్యుండి ఆ బ్రహ్మ కాననే అజ్ఞానంలోకి వెళ్ళి బ్రహ్మమే మీరయ్యుంటూ బ్రహ్మ కానంటూ చివరికి బ్రహ్మమే మీరయ్యారు ఏ బ్రహ్మ ్రహ్మ కానన్నది బ్రహ్మం అయ్యింది కూడా మాయా సహి అసలు బ్రహ్మ మందు ఇదంతా దొరుకుతుంది అసలు బ్రహ్మ మందు మాయకు అతీతమైన పరబ్రహ్మయందు మాయా సగులత బ్రహ్మము మీరయ్యుండి అజ్ఞానం చేత కాదు అనుకోని జ్ఞానం చేత మళ్ళీ అయ్యారనుకోని అసలు బ్రహ్మ నేనున్నాను నేను బ్రహ్మం అనుకోవడం అనుకోకూడదు ఎన్ని కాదు ఇదంతా పోతే ఉన్నది అదే రెండు బ్రహ్మలు ఉన్నాయి చూడండి బ్రహ్మమందు మీరు మీలోన బ్రహ్మూ బ్ర మీరే బ్రహ్మము మీరే అయ్యు బ్రహ్మమయ్యలు మీరు బ్రహ్మం అరుదురు అన్నప్పుడు అవటం ఏంటి అసలు మాయాశబుల బ్రహ్మగా వచ్చి కాదనుకొని మళ్ళీ అయ్యాడు కానీ మోహవశత అసలు బ్రహ్మముని కానలేదు నీవే ఆ పరబ్రహ్మ అనేది బ్రహ్మ అంటే అసలేంటి బృహత్ అనే శబ్దం చేత చాలా చాలా చాలా గొప్పది అంతకంటే గొప్పది మరొకటి లేదు అనే అర్థంతో బ్రహ్మ అనే పదవి యొక్క విత్పత్తి అర్థం ఆ బ్రహ్మమే సర్వకారణము సర్వానికి ఆధారము సృష్టిలో సర్వవ్యాపకంగా ఉన్నది పొందదగినది అజ్ఞానంలో ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానం పొందదగినది సచిత్తానందం అనే లక్షణంగా ఉన్నది జీవులలో నేను నేను అనుదానికి ఈ బ్రహ్మము అనుభవముగా ఉన్నది అహం స్ఫురణలో ఉన్నటువంటి అనుభూతి బింబ ప్రకాశమైన పర దాని లక్షణమే ఈ అహమనేటువంటి స్మరణలో ఉన్న అనుభూతి ఆ బ్రహ్మకు అనుభూతి లేదు అంతఃకరణ ప్రతిబింబంగా ఉన్న చితాభాసుడికి మాత్రము ఆ బ్రహ్మము అనుభవ రూపంలో ఉంది అహమను దానికి అనుభవ రూపంలో ఉంది అహము లేనప్పుడు అనుభూతి అయి అనుభవం లేనప్పుడు అద్వయం అయి ఉన్నది అద్వయం అయి ఉన్నది అపరోక్ష అనుభూతి ప్రతిబింబంగా ఉన్న నేను అనే దానికి ఆ బ్రహ్మం అనుభవ రూపంలో ఉన్నది అనే అనుభవ రూపంలో సృష్టిలో ఈ బ్రహ్మము సగుణము సృష్టికి పూర్వము ఈ బ్రహ్మమే నిర్గుణం ఏ బ్రహ్మ సంకల్పము నుండి అనుసరించి ఈ సృష్టిస్థితి లయములు జరుగుతున్నవో తిరిగి ఆ బ్రహ్మలోనే సర్వము లయమగుతున్నవో ఆ బ్రహ్మమే సాధోక్య సు సామీప్య సారూప్య ముక్తులు కలిగిస్తుంది ఇది మాయాశముల బ్రహ్మ ఈ బ్రహ్మము అసలు బ్రహ్మనుండి అవరోహణ ఆరోహణగా మానవుని అంతఃకరణ ప్రతిబింబముగా అహంరూపంలో ఉండి అజ్ఞానం విడిచిన తరువాత ఆ బ్రహ్మ యొక్క ప్రకాశానుభవాన్ని అనుభూతిని ఈ నేను ద్వారా అనుభవంగా ఏదైతే ప్రకాశిస్తూ అది బ్రహ్మ ఈ మాయాసమంత బ్రహ్మకి చెప్పిన వాట అన్నిటికీ ఏ సంబంధం లేకుండా దానికి అదే ఉన్నది పరబ్రహ్మ కింద కింద పరబ్రహ్మ బ్రహ్మయందు సంకల్ప వికల్పం సంకల్పము నిర్వికల్పమైనప్పుడు బ్రహ్మయందు సృష్టికి సంబంధించిన సంకల్పము వికల్పము కాకుండా నిర్వికల్పం అయినప్పుడు విజీవుడి నిర్వికల్పం కాదు బ్రహ్మ నిర్వికల్పం మాయాశకుల బ్రహ్మ యొక్క నిర్వికల్పం అయినప్పుడు మాయకు బ్రహ్మ పరబ్రహ్మ ఆ నిర్వికల్ప బ్రహ్మమే పరబ్రహ్మ సృష్టికి పూర్వమున్న బ్రహ్మ అవ్యక్తము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇవన్నీ ఆ పరబ్రహ్మ పేర్లు సృష్టిస్థితి లయములకు సంబంధము లేనిది ఈ నిర్వికల్ప బ్రహ్మము నుండి సంకల్పము జనించనిది సంకల్పం రాదు శాశ్వతమైనది ఆది అంతములు మాయావరణ లేనిది బ్రహ్మలక్షణములకు అతీతమై విలక్షణమై ఉన్నది బ్రహ్మకు పరమైనది పరబ్రహ్మ సాహిత్య ముక్తికి ధామం అయ్యున్నది లోకం వేరు ధామం వేరు ధామం అంటే అలోకం లోకం లేకపోతే దానికి ఏదో పేరు పెట్టాలని ధామం పెట్టాం అసలు అదే అది అది ఒక చోటులో ఉంటుందీ బ్రహ్మం ఉండే చోటు ఉంది చోటు కూడా బ్రహ్మ యొక్క సృష్టిలో తర్వాత వచ్చాడు బ్రహ్మ సృష్టి ముందు దేశము చోటు కాలము వస్తువులు ఏవి లేవు కాబట్టి ఆ బ్రహ్మం ఎక్కడ ఉన్నాడని వాడికి ప్రశ్న లేదు అక్కడ బ్రహ్మ ఉండడానికి చోటేమీ లేదు అక్కడ చోటే ఆ బ్రహ్మ సంకల్పం ద్వారా తర్వాత వచ్చింది కనుక సంకల్ప బ్రహ్మ వేరు నిర్వికల్ప బ్రహ్మ వేరు మన సాధనలో సంకల్ప బ్రహ్మ జ్ఞానం నుంచి నిర్వికల్ప జ్ఞానానికి నిర్వికల్ప బ్రహ్మ జ్ఞానానికి మనం అక్కడ ఇంకా తత్వశ వాక్యార్థంతో తత్ అంటే ఈ పరబ్రహ్మని తత్ కింద పెట్టుకొని ఫమ్ అంటే మాయా సకల బ్రహ్మజ్ఞానం అని పెట్టుకొని సంకల్ప వికల్పాలతో ఉన్న బ్రహ్మజ్ఞానం నుంచి ఫమ్ నుంచి సంకల్ప వికల్పము లేని శాశ్వత నిర్వికల్ప బ్రహ్మ స్వరూపం అవడానికి తత్వం విచారణ చేయాలి అంటే మాయా బ్రహ్మని మాయకు అతీత బ్రహ్మని పెట్టుకొని మాయా సభల బ్రహ్మజ్ఞానాన్ని త్వముగా మాయక అతీత బ్రహ్మని తత్తుగా త్వము తత్తు ఒకటే అన్నప్పుడు అప్పుడు ఈ బ్రహ్మజ్ఞానంలో ఉన్న ద్వైతం హరించి అద్వైతం సిద్ధించి అది ఎప్పుడైతే శాశ్వతంగా వస్తునిర్ణయంగా ఏ సంశయము లేకుండా ఉందో అది తత్తు ఇవన్నీ చేసినప్పుడు నువ్వు అదే అంటే బ్రహ్మ బ్రహ్మజ్ఞానియే పరబ్రహ్మం అయి ఉన్నాడు కానీ చెప్పేటప్పుడు బ్రహ్మజ్ఞానికి ఉన్న లక్షణాలు లేవు పరబ్రహ్మ లక్షణాలు రెండు ఒకటే అన్నప్పుడు ఈ బ్రహ్మజ్ఞానికి ఉన్న లక్షణాలు పోవాలి దీనికి అతీతమైన ఒక విలక్షణం ఏదైతే ఉందో అది తత్తు రెండున్నాయని చెబుతున్నాం కానీ కొన్ని గుణాల కొన్ని అనుభవాల కారణంగా నువ్వు అది కాదంటున్నావు ఇవి కనుక ఆగిపోతే నువ్వు అదే పోవాలి పోవడం అంటే వాచ్యార్థంగా తీసేయాలి లక్ష్యార్థాన్ని కూడా తీసేయకూడదు త్వములో ఉన్న లక్ష్యార్థము తత్తులో ఒకటే తత్తులో వాచ్యార్థం లేదు అసలు త్వములోనే వాచ్యార్థం పంలో ఉన్న వాచార్థం తీసేస్తే నువ్వు అది ఉంటావు అంటే నేను జీవుడు అనేటువంటి జీవభావం వదులుకుంటే నేను ఈశ్వరుణ్ణి నేను ఈశ్వరుణ్ణి జీవుణ్ణి అనే రెండు భావాలు వదులుకొని జగత్తుకు సంబంధించే జీవేశ్వరుడు జీవుడేమో జగద్వాసన చేత సంసారంలో ఉన్నాడు ఈశ్వరుడేమో సర్వజీవుల యొక్క సమిష్టి రూపంలో జగత్తుతో బంధం లేకుండా జగత్తుతో లీలా విలాసం జరుపుతూ అయినప్పటికీ జగత్ అనేది అతను ఆట వస్తువుగా ఉంది ఆ ఆట వస్తువుగా ఉన్న జగత్తు కూడా తనలో లేకుండా పోతే అప్పుడు ఈశ్వరుడు లేదు జీవభావం పోతే జీవుడు లేదు ఆట ఆట ఆ ఖేళ ఖేళ కనుక లేకపోతే ఈశ్వరుడు లేడు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా లేకపోతే ఏదైతే ఉన్నదో అది పరంపర త్వములో వచ్చారు వీళ్ళందరూ తత్వశవాక్యాలను త్వములో నీవు అదై ఉన్నావు అంటే జీవుడు మళ్ళీ నువ్వు అదయ్యున్నావు అంటే ఈశ్వరుడు కాకుండా మాయాచరణ బ్రహ్మ అయ్యాడు మళ్ళీ నువ్వు అదయ్యున్నావంటే మాయకి మాయకి మాయావరణం ఉన్న బ్రహ్మ మాయావరణ దాటి నిరావరణ బ్రహ్మగా అయ్యాడు ఎప్పుడు ఆ నిరావరణ బ్రహ్మమే ఉన్నాడు ఇక్కడ కూడా అవడం లేదు భ్రాంతిని ఎన్ని అయినాయి ఒక దేవదత్తుడు ఉన్నాడు వాడు జీవుడు జీవుడు అంటున్నాడు నువ్వు అదయ్యి ఉన్నావు అన్న వాడి జీవభావం వదులుకునే వాడు అదయ్యి ఉన్నాడు ఈశ్వరుడై నువ్వు సృష్టి స్థలతో ఆటలాడుకున్నావు గొంతులు ఆడకు అన్న అది కనుక మానేస్తే నువ్వు అదే అన్న ఇది మానేసేసరికి వాడు బ్రహ్మం అయ్యాడు నువ్వు అయ్యావు కానీ నువ్వు దాంతో సమానమే కానీ బాబు మళ్ళీ నీకు సంకల్పం వచ్చి సృష్టి జోలికి వెళ్ళావా అది వాచ్యత విడిచిపెట్టు నువ్వు బ్రహ్మ నిర్వికల్పం బ్రహ్మ బ్రహ్మకర్మ సమాధిన అనేటువంటి స్థితికి వెళ్తే అప్పుడు నువ్వే ఆ పరబ్రహ్మ అది వాక్యాన్ని మూడు స్టెప్పులు చెప్పా జీవుని తీసుకుడవడానికి అదే వాక్యం చెప్పాను ఈశ్వరుడు నుంచి అహం బ్రహ్మ మాయాసం అదే చెప్పారు మాయాసం బ్రహ్మను మళ్ళీ పొంగగా పెట్టుకొని పరబ్రహ్మ తత్వ మళ్ళీ అదే చెప్పారు ఈ దేవదత్తుడు ఆ దేవదత్తుడు అక్కడికి మళ్ళీ ఏవో కొన్ని పిచ్చి ఆ పిచ్చికి తీసిన దేవదత్తుడు ఆ మంచి దేవదత్తుడు ఆ మంచి కూడా తీసేసిన దేవతడు మంచి పిచ్చులు ఉండలేనివాడు పరబ్రహ్మ అంటే మన గుణాలు స్వభావాలు అనుభూతులు మార్చుకుంటే చాలు నేను అదే ఉన్నపాడనైతే నేను కాదు కాదంటే అజ్ఞానం చేత ఉన్నంత కాలం నువ్వు అది కాదు అజ్ఞానం విడిచిపెట్టిన తర్వాత నువ్వు అదే నువ్వు అదే అన్నప్పుడు ఆ భేదం ఏమిటి భేదాలన్నీ మాయ వల్ల అజ్ఞానం వల్ల కల్పించబడ్డాయి కనుక ఇది విచారణ చేసి అవిద్య వల్ల కల్పించబడి వదిలేస్తే జీవేశ్వర ఐక్యం మాయ వల్ల కల్పించని వదిలేస్తే జీవ బ్రహ్మఐక్యం జీవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు జీవుడు లేకుండా పోలా జీవుల్లో జీవభావం పోయింది జీవుల్లో విష్టిభావం పోయింది జీవుల్లో బంధం పోయింది జీవుల తాదాత్మం పోయింది వెంటనే ఈశ్వరుడు ఈశ్వరులో ఉన్న సమిష్టి భావన పోయింది జీవుల ఎడల ప్రభుత్వం పోయింది జీవుల ఉపాధి సృష్టి స్థితిలో విధానం పోయింది తాను తానైనటువంటి ఆ ఈశ్వరులో ఉన్న సమిష్టి తురియా అనుభవంలోకి వెళ్ళేసరికి వాడు పరమాత్మ ఆ పరమాత్మ ఈ దృశ్యమాన ప్రపంచంలో వ్యాపముడయ్యాడు ప్రపంచమే లేదు కదా ఎందులో నువ్వు వ్యాపకం సాపేక్ష జ్ఞానం వదిలి ప్రపంచం లేనే లేదు నువ్వు నువ్వుగానే ఉన్నావు అనేది తత్వ వ్యాపక లక్షణంతో ఉంది వ్యాపకంలో ఉన్న దాని యొక్క వాటికి అంతర్యామిగా ఉన్నాను ఆ సర్వానికి వ్యాపకంగా ఉన్నాను సర్వానికి ఆధారంగా ఉన్నాను సర్వానికి సాక్షిగా ఉన్నాను సర్వానికి అసంగంగా ఉఘోపాతాలు తీసే అసలు సర్వం లేదు దృశ్యమే లేదు దృశ్యం లేనప్పుడు సంగత్వం అసంగత్వం లేదు సాక్షిత్వం లేదు ఆధారం లేదు ఎందుకు పిచ్చి మాటలు మాట్లాడుతూ నువ్వు నువ్వు ఉన్నావు నీ స్వానుభవం ఉంది నువ్వు నువ్వుగా ఉన్నావు నువ్వు తప్ప అన్యం లేదు అది తత్వం అప్పుడు ఈ దేవదత్తుడు ఆ దేవదత్తుడు అయ్యాడు ఇవి ఆశ్చర్ధ విలువంగా ఎక్కడికెక్కడ వాచార్థాలు కొన్ని గుణాలు వదిలేసి వాడు మెట్లికేదవుతున్నాడు అయ్యాడా అంటే కొన్ని ముసుగులు వేసుకున్నాడు పై ముసుగు తీస్తే కొంత ఇంకో ముసుగు తీస్తే కొంత ఐదో ముసుగు తీస్తే ఆత్మ అయ్యాడు ఆరో ముసుగు తీస్తే పరబ్రహ్మ పంచకోశాలు దాటితే బ్రహ్మం అయ్యాడు షడ్కోశం పరమాత్మ అనేది జ్ఞానంగా ఉన్న కోశాన్ని వదిలేస్తే పరబ్రహ్మ అయ్యాడా తులిపాయి పొర రోజున వదులు వదులు అన్ని వదిలిచేస్తే అవి శీరియత ఇది శరీర క్షీణించేటువంటి అన్ని కోశాలన్నీ కూడా మాయాకల్పిన భ్రాంతిని ఒక్కొక్కటి ఆ కోశలక్షణాలు నా ఎందు ఆచారతానికి వదిలిపెట్టేస్తే కోశాలు దాటాడు ఆవరణలు దాటాడు దా ఎవడైతే దాటి ఉన్నాడో వాడు కోశాల్లో ఉన్నవాడు వాడే దాటినవాడు వాడే అక్కడికి వెళ్ళాక దాటింది లేదు వండింది ఎప్పుడు వాడే అజ్ఞానంలో ఇవేమి ఉన్నాయనుకోని దాటానన్నాడు కానీ సాధనే ఉంది అక్కడ ఉన్నటువంటి దాన్ని ఈ అదో దాటడానికి ఇంత సాధనం చేసి చివరిపోతే ఆ భ లేని మనసు లేని మనసు మనసే మాయ మనసుని దాడితే మాయకూడదు మాయపోతే భ్రాంతి పోయింది భ్రాంతి పోతే అదే ఏమన్నా అయ్యావా అయ్యింది అంటే అయింది అవ్వడం ఏంటి నువ్వు ఏదైనావా ఆ జ్ఞానం నీకుంది ఈ భ్రాంతిలో ఈ పరిణామంలో కొన్ని లక్షలాది జన్మల్లో పశు పశుపక్షాల్లో కిరమిక పరిణామాల చివరికి ఇది కాదు ఇది కాదని బట్టి ప్రయాణం చేస్తున్నావు మళ్ళీ భక్తుడిగా ఇష్టదైవాన్ని పెట్టుకున్నావు మళ్ళీ గురువుని పెట్టుకున్నావు మళ్ళీ సాధన ఇద్దాట అద్దాట ఉన్నా గురువు గారు స్వరూపం అదే అని చెప్పి ఆశీర్వదించి మరీ చెప్పాడు తత్వమసి అని బురమై చెప్పి చెప్పాడు నువ్వు ఉన్నావు అయ్యా ఉన్నావు అని చెబుతున్నాడు అయ్య దాంట్లో ఎటువంటి సంశయం లేదు విషయాలన్నీ భ్రాంతిలోనే వచ్చినాయి ప్రశ్నలన్నీ భ్రాంతిలోనే వచ్చినాయి భ్రాంతి ఉన్నదాకా ప్రశ్నలే ఆ ప్రశ్నకి జవాబులు చెప్పుకుంటూ వచ్చాం ఎందుకంటే ఎవడికి భ్రాంత వాడే భ్రాంతి విడవాలి వాడికి నువ్వు లేవంటే పోతాడవాడు వాడు దేని మీద దేని మీద ఆధారపడి ఉన్నాడు దాన్ని తీసేశావు పిల్లడు నోట్లో వదిలిపెట్టుకుంటున్నాడు తీసేయకుండా మళ్ళీ పెట్టుకో తీసేయకుండా మళ్ళీ పెట్టుకో ఏం చేస్తున్నారు మీరు అక్కడ ధారమైన వాటిని అన్ని తీసేశారు మొదట్లో ఏం చేశారు ప్రత్యామ్నాయంగా ఇంకోటి పెట్టారు పాల పీక పెట్టారు వేలు బదులు ఎవరో చెప్పారు గాలి పీరుస్తున్నాడు అండి అది డేంజర్ తీసి మళ్ళీ ఇంకోటి పెట్టారు సఫరించారు అది కూడా మళ్ళీ పడక ప్రమాదం నేను ఒక పెళ్లికి వెళ్ళాను పెళ్లికి నా ప్రయోజనం పెట్టుకుంటాం చిన్నప్పటి నుంచే మాలా చిన్నప్పటి నుంచి పెట్టుకుంటుంది ఎవరు మార్పెట్టలేకపోయారు పెళ్ కూతు ఉండి కూడా నోట్లో చేయ అందుకని మానవం ఏదో ఆధారం ఆధారాన్ని తీసేయాలి అప్పుడు దీనికి వ్యాపనం ఉండాలి పెట్టుకోగానే చేతి వచ్చి తీసేయాలి పెట్టుకోంగా చేతి నేను అనుకున్నప్పుడు ఏం చేయాలి ఒక్కొక్క కోశాన్ని వాటి మీద ఆధారపడి ఈ నేను అసత్యం అనిగా ఉంది ఒక్కొక్క ఆధారం దగ్గరితే ఒక్క అసత్యం పోతుంది పంచకోశాలు పోతే పూర్తిగా అసత్యం పోయింది అసత్యం పోయి పంచకోశ ధర్మాలు దాని జ్ఞానాలు దాని తానాత్మిక నుంచి విడిపడ్డా అప్పుడు ఆత్మ నేను అని అనేది ద్వైతం లేదు అద్వైతం సిద్ధించడా కాబట్టి ఆత్మ కూడా లేదు ఆత్మ అంటే ఆత్మ పరమాత్మ సర్వయాకుడు మహిళనే మాయన దాటే బ్రహ్మ తత్వమసి అప్పుడు మాయన దాటే బ్రహ్మ కావాలంటే మళ్ళీ వాచార్థికంగా ఈ ఆవణలో దేశకాల వస్తువులన్నీ కూడా కల్పితము వాటిలో వ్యాపించానంటావు వాటికి ఆధారం ఉంటావు జడ వస్తువులకి చైతన్య స్వరూపంగా నేనే ఉన్నాను నేనే ఆధారం అది నేను బాధించినప్పుడల్లా దానికి అసంగం ఉంటావు అవి లేనే లేవు అనుకుంటే సాక్షిని అంటావు ఉన్నాయి చూస్తున్నాను అంటే అను అంటే మరి తోస్తుంటే లేదు అంటే ఎట్లా అంటాడు తోస్తోందిగా ప్రపంచం లేదని ఎట్లా కాబట్టి ఇదంతా వాచార్య కింద ఇంకా సాక్ష్యత్వం కూడా ఎప్పుడైతే వదులుకున్నాడో అంటే వదులుకోవడం అంటే ఏంటి దృశ్యము తోచని స్థితికి పరబ్రహనిష్టు తన అంతర్ముఖంలో చెదరకుండా తెప్పు లేకుండా ఉన్న స్థితిలో దృశ్యము తోచని స్థితిలో అడుగుతాడు ఇదొక సాధన పాత్ర మామూలుగా ఎప్పుడు వాడే అది అయ్యి ఉన్నాడు సాధన పాత్రలు ఆచారోగానే అయ్యాడు అది అయ్యి అయ్యి ఉన్నవాడే అయ్యాడా రాత్రి కొత్తగా అయ్యాడా కొత్తగా వచ్చిన జానమా అంతకుముందున్న జానం అజ్ఞానం చేత కప్పబడింది కానీ పోగానే మళ్ళీ అదే పగటి పూట ఉన్నావు రాత్రిపూట నీకేం తెలియలే మళ్ళీ రాత్రిపోయి పగలొచ్చింది నిన్నటి పగలే వాడు ఉంది నిన్నటి జ్ఞానమే వాడు ఉంది నిన్న ఏ పని ఎక్కడి దాకా చేసావో ఆ పని పెండింగ్ ఉందో ఇవాళ ఆ పెండింగ్ దగ్గర నుంచి మళ్ళీ కొనసాగించు మళ్ళీ కొత్త పని అని ఆ జ్ఞానం అంతా మూటగట్ట ఎక్కడికి పోయిందని పిండి రుబ్బి గాలి చేద్దామని పెట్టుకున్నాం నిద్రపోయేది పిండి రుబ్బి జ్ఞానం పోతే మళ్ళీ ఆ జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ గాలి చేసుకో కదా అంటే నిన్నటి జ్ఞానం ఉంది మధ్యలో డనిద్దలో పోయినా పోలాది ఆ టైంలో నీటిలా సుప్తి అనేటువంటి అజ్ఞాన అజ్ఞత అనే ఆవరణ ఎప్పుడైతే తొలగిందో మళ్ళీ నిన్నటివన్నీ మళ్ళీ వాళ్ళు జ్ఞాపకంగా వచ్చి మళ్ళీ కంటిన్యూ చేసి సూర్యుడికి గ్రహణం పెట్టింది కనబడదా గ్రహణం లేకముందు సూర్యుడున్నాడు గ్రహణ కాలంలో సూర్యుడు ఉన్నాడు కానీ ఆ ఛాయ కప్పడం వల్ల కనపడదా ఆ గ్రహణం విడిపడింది మళ్ళీ సూర్యుడు ఉన్నాడు కొత్త సూర్యుడు వచ్చాడా సూర్యప్రకాశం ఆగిందా నీకంటికి ఆ ప్రకాశం కనబడలేదు కానీ ప్రకాశం లేకుండా ఎక్కడ పోయింది ఈ ఛాయాగ్రహం రాహువు నీ కంటికి కనపడకుండా సూర్యబింబాన్ని కప్పింది కానీ వేరే దేశంలో కనపడుతున్నాడుగా మన గ్రహణం ఉంది పక్క దేశంలో లేదు అక్కడ కూడా గ్రహణం వచ్చేసరికి ఇక్కడ విడి కనపడుతున్నాను అంటే చూసేవాడికి అప్పుడప్పుడు కనపడలేదు కానీ వాడు ఎప్పుడు ఉన్నాడు ఛాయ పడ్డతో కనపడలేదు ఛాయో నీ స్థానం బట్టి కనబడతాడు ఛాయ అడ్డు నీ స్థానం నీ స్థానం ఛాయకి అడ్డు లేకుండా ఉన్న స్థానం అసలు నువ్వే సూర్యుడు గ్రహణం వల్ల కనబడింది సూర్యుడికి సూర్యుడు కనపడలేదా నువ్వే సూర్యుడు అయి ఉన్నావు సూర్యుడికి సూర్యుడు కనపడ్డా అది స్వస్వరూపం దానికన్నా గ్రహణం పట్టిందా అయితే అధ్యాయనం చేత నీకు పట్టింది గ్రహణం నీలో ఉన్నటువంటి స్వరూపం నీకు కనపడాల దానికి బట్టింది గ్రహణం మొదట్లోనూ పరబ్రహ్మ భ్రాంతికాలంలో కాదు భ్రాంతి పోంగానే మళ్ళీ రూపా మొదట్లోనూ సూర్యుడు ఉన్నాడు గ్రహణ కాలంలో కనబడలేదు గ్రహణం విడింది రా సూర్యుడు వైపు చూస్తే సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు బ్రహ్మ వైపు చూస్తే బ్రహ్మం ఎప్పుడు ఉన్నాడు నీ జాగ్రత్త వస్తే జ్ఞానం ఉంది మధ్యలో సుక్షుప్తి వచ్చింది సుక్షిప్త పోగానే మళ్ళీ జాగ్రత్త జ్ఞానం ద్వారా ఏముతుంది నువ్వు ఎప్పుడూ ఉన్నావు అంటే నువ్వు అయ్యా ఉన్నావు కాలేదన్నావు భ్రాంతిపోగానే మళ్ళీ అయ్యా అన్నారు అంటే నీ జ్ఞానం నీకే వచ్చింది ప్రతి అభిజ్ఞానం ప్రత్యభిజ్ఞానం అవి అంటే సెల్ఫ్ అభిజ్ఞానం అంటే సెల్ఫ్ జ్ఞానం నేనెవరు అనే సెల్ఫ్ జ్ఞానం పోయింది మళ్ళీ వచ్చింది భ్రాంతి వల్ల కానీ మళ్ళీ మళ్ళా మళ్ళీ అయిందే అయింది కానీ గొప్ప తవ్వలేదు అయిందయిందానికి ప్రత్యయ విజ్ఞానం అని తెలిచ్చారు ఇంకో చోట వస్తుంది ప్రత్యయ విజ్ఞానం అంటే అయిన వాడే అవుతుంది దీనికే దక్షిణాభి శ్లోకం ఏంటి రాహుగ్రస్త దివాకర ఎందు అంటే రాహు చేత గ్రసించబడినా కప్పబడినా మింగడం ఓ మింగాడు అంటారు మళ్ళీ తర్వాత ఛాయ అన్నారు తర్వాత కప్పింది అన్నారు దివాకర అంటే సూర్యుడు హిందూ అంటే చంద్రుడు చంద్రగ్రహణం సూర్యగ్రహణం రెండు ఉంటాయి రెండు ఒకేసారి చెట్లు కదా ఆ మాదిరిగా సదృశ్యం అంటే మాలిక మాయా సమాచా రాహుక్రస్త దివాకరే సదృశ్యో మాయా సమాచన సన్మాత్ర ఈ మాయ దేని కప్పింది సత్ అనేటువంటి కేవల సత్స్వరూపాన్ని కప్పింది సత్ ప్లస్ మాత్ర సన్మాత్ర సత్ అనేటువంటి పరబ్రహ్మని మాయ కప్పింది ఆచ్ఛాదించింది మాయ సమంగా పూర్తిగా కనబడకుండా ఆచ్ఛాదించింది సమాచ్చాదన సన్మాత్ర కరణోపహ సంహరణతో ఈ ఆచ్ఛాదన కనుక మళ్ళీ ఉపసంహరిస్తే గస్వాపమి ప్రబోధ సమయ మళ్ళీ ప్రబోధ సమయ ఏంటండి మేలకుతూ ఉన్నవాడు నిద్రపోయి మళ్ళా మేలుకుండి నిద్రకాలంలో తెలియకపోయినా ఆ మేలు కొనదే మళ్ళీ తిరిగి మేలు కొనదా అనుకో మీ భర్తను మీరు చూస్తూ ఉన్నారు నిద్రపోయారు నిద్రకాలంలో మిమ్మల్ని మీరు చూసుకుంటారు మీ భర్తని మీరు చూసుకున్నారు మిమ్మల్ని మెలకువచ్చు మిమ్మల్ని మీరు చూసుకున్నారు మళ్ళీ మీ భర్తను చూసుకున్నారు కొత్తగా వచ్చాడ భర్త లేదంటే మీరు కొత్తగా పుట్టారా నిదట్లో లేకుండా పోయారా నిద్రట్లో ఉన్నారుగా మరి కనపడలేదే అప్పుడు కనపడలే మళ్ళీ మేరకు వచ్చేసరికి నువ్వు నీ భర్త ఇద్దరు కనపడ్డారు అంటే కొత్తగా కనపడ్డారా వాళ్ళే కనపడ్డారా వాళ్ళే కనపడ్డారు అట్లాగే నువ్వు బ్రహ్మ రెండు ఉదాహరణలు చెప్పాడు రావగ్రస్త దివాకరే సదృశ్యం వాళ్ళ ప్రబోధ సమయే ఎత్తట్లో పోయి మళ్ళా మేల్కొంటున్నాం ప్రబోధం అంటే ప్రబోధం ఇంకో అర్థం ఉంది ఉదయం సూర్యోదయం అయిన తర్వాతనే కానీ ప్రబోధం ఇంకొక అర్థం ఉంది బోధ అంటే జ్ఞానం జ్ఞానం కాలంలో ప్రబోధ సమయే ఆ జ్ఞానం కలిగి అనుభవంకి వచ్చిన కాలంలో ప్రత్యిజ్ఞాయతే ఆ జ్ఞానం నీకు మళ్ళీ కలిగింది నీవు నీవైన జ్ఞానమే మళ్ళీ నీకు కలిగింది ఈ ప్రత్య విజ్ఞానతలో అద్వైత నిర్ణయం ఉందన్నమాట అయ్యింది అంటే ద్వైతం కానివాడు అయినట్టు జీవుడు తర్వాత బ్రహ్మం అయినట్టు అంతకుముందు వాడు జీవుడు జీవుడు బ్రహ్మ రెండు నిజమైనట్టు జీవుడు లేనేవాడు లేడు సోయం దేవదత్త దేవదత్తుడే జీవుడు అంటున్నాడు దేవదత్తుడు ఈశ్వరుడు అంటున్నాడు దేవదత్తుడే పరబ్రహ్మ దేవదత్తుడు మారలా అజ్ఞానం చేత ఎన్ని అనుకున్నా చివరికి తాను పరబ్రహ్మమే ఎప్పుడు రాహుగ్రకరే సోష ప్రబోధ సమయ ప్రతి అభిజ్ఞాయతే ప్రతి అభిజ్ఞాయతే నీవు నీవైనటువంటిదే నీ స్వరూప జ్ఞానం నీకు కలిగింది ఇది పరబ్రహ్మ అంటే తత్వ వసులో తత్వంటే అంటే ఏం పోయినాయి త్వంబోయి త్వంబోలా త్వమే తత్తు తత్తు నేను ఏ కారణం వల్ల వేరనుకుంటున్నారు ఆ కారణాలన్నీ వాచ్యార్థంగా విడిస్తే ఉన్నాడు భాగత్యాగ లక్షణం అంటే వాచ్యార్థం గొడవాలి లక్ష్యార్థం ఉంచాలి అది కూడా తీసేస్తే బ్రహ్మ కూడా లేడు అట్ల తంటే ఆ బ్రహ్మమే బ్రహ్మ లక్షణములకు అతీతమై విలక్షణమై బ్రహ్మకు పరమైనది పరబ్రహ్మ ఆ బ్ర బ్రహ్మ అన్నప్పుడేమో సాధూక్య సామీప్య సారూప్య ముక్తులకు ఆధారమైంది ఇక్కడ సాహిత్య ముక్తికి ఆధారమైంది ఆచల పరిపూర్ణ పరబ్రహ్మ స్టెప్పించాము బ్రహ్మ పరబ్రహ్మ అచల బ్రహ్మ పరబ్రహ్మ అచల ఒకటే అయితే పరబ్రహ్మ వెనక్కి పోతాడేమో పోకుండా పట్టుకుంటే వాడు అంతే వేరే లేడు అక్కడ పరబ్రహ్మ అయ్యాక మల్లి మాయలు ప్రవేశించి బ్రహ్మజ్ఞ తాను బ్రహ్మమై సృష్టిస్థితులైన ఈ గొడవ అంతా మళ్ళీ చేస్తాడేమో ఇక చెయ్యొద్దని ఇక మళ్ళీ చేయకుండా ఉంటే వాడు అచల పరిపూర్ణ పరబ్రహ్మే అచల పరిపూర్ణ పరబ్రహ్మ శాశ్వత నిర్వికల్పం ఇంకా సంకల్పం పుట్టదు త్రిగుణ రహితం సగుణ నిర్గుణాతీతం సృష్టిస్థితులయ్యే పద్ధతికి ఎక్కి సంబంధము లేనిది సృష్టికి బీజ పరబ్రహ్మము సృష్టికి బీజప్రదాత ఈ అచల పరిపూర్ణ పరబ్రహ్మ సృష్టికి బీజ బీజప్రదాత కాదు బీజప్రదాత అంటే అవ్యక్తము అవ్యక్తం అనమాట అవ్యక్తం అది వ్యక్తం అవుతుంది అచలము శాశ్వతముగా కదలది ఉన్నది ఇన్ని పేర్లు దానికి ఇన్ని పేర్లు ఉంటే అది అచల పరిపూర్ణ పరబ్రహ్మ దాని వర్ణన దాని నిర్వచనం దేశ కాలదులకు మూలము కానిది దాని నుండి ఏది పుట్టదు అది దేనిలో దేనినే తన నుంచి లయం చేసుకు అన్నిటికీ నిరాధారమైనది దాని నుండి సంకల్పము కొట్టదు వ్యక్తావ్యక్తములు కానిది సర్వకాలలో సర్వదేశాలలో అచలమై అద్వయమై అన్ని అన్ని చోట్ల ములుగుతో సందు నిబిడీకృతమై ఉన్నది ఎరుక లేనిది చైతన్యము లేనిది అహంకారం లేనిది దీనిని బయలని బట్ట బయలని పరమపదం అని అచల పరిపూర్ణమని అచల పరిపూర్ణ పరబ్రహ్మమని అందురు బ్రహ్మకి పరబ్రహ్మకి అచల పరిపూర్ణ పరబ్రహ్మ తేడా ఈ పేజీ మొత్తం ఇది ఒట్టి డెఫినేషన్స్కి బోధ కూడా ఉంది ఇక్కడ వస్తు నిర్ణయం కూడా ఉంది కొంచెం వ్యాఖ్య వివరణ కూడా ఉంది పరిపూర్ణం పరిపూర్ణము నిర్వీకారం దాని నుండి దానికి సంబంధం లేకనే ఆనందము అనే స్పందన దానికి అదే కలిగను ఈ ఆనంద స్పందన స్పందనమే మూలా విద్య ఈ ప్రథమ స్పందనకు మూలా కారణం కానీ పరిపూర్ణము కారణం కాదు పరిపూర్ణము మారలేరు పరిపూర్ణమందు దానికి ఎట్టి సంబంధము లేకుండా ఒక స్పందన కలిగింది స్పందన నిర్వికల్పంగా ఉన్నది నిర్వికల్పంగానే ఉంది నిర్వికల్ప బ్రహ్మము నిర్వికల్పముగానే ఉన్నాడు అతను స్పందించలా అతనియందు ఒక స్పందన కలిగింది స్పందనకి అతనికి ఏ సంబంధం లేదు ఆ స్పందన పేరే మూలా ఆ మూలా కారణముగా మూలా విద్యయే కారణము కాని పరిపూర్ణం కాను జీవ ఈశ్వర జగత్తులు మూడు మూలా విద్య కారణముగా తోచను కనుక జీవేశ్వర జగత్తులు మాయా కల్పితము లోకములు లోకేశులు లోకస్తులు కూడా మాయాకల్పితము లేవు అవన్నీ భ్రాంతియే పరిపూర్ణము భ్రాంతిరహితము త్రిగుణ రహితము నిర్వికారము శాశ్వతము అచలము ఉన్నది ఉన్నట్లున్నది పరిపూర్ణం అనగా అచల పరిపూర్ణము అచల బ్రహ్మము అచల పరిపూర్ణ పరబ్రహ్మ నిజానికి పరిపూర్ణం అంటే అచల పరిపూర్ణం అద్వైత పరిపూర్ణము అచల పరిపూర్ణం రెండు చెప్తారు కానీ రెండు ఒకటే అయినా అద్వైతులు దాని పరిపూర్ణానికి కొన్ని లిమిటేషన్ పెడతారు ఆచరణాలు ఏంటంటే ఆ లిమిటేషన్ ఎత్తేస్తారు కానీ నిర్వచనం ఇద్దరు ఇదే చదువుతారు కానీ ఇద్దరు కొట్టుకుంటారు అద్వైతం గొప్పది ఆచలయం గొప్పది ఇహ రూపము ఎదురుగా ఇదిరి ఉన్న దృశ్య జగత్తునకు అంతర్గతమైనది ఇహరూపం మీరు ఎక్కడైతే ఉన్నారో ఏ ప్రపంచంలో ఉన్నారో ఏ లోకంలో ఉన్నారో మీకు గోచరమైన ఈ దృశ్యమైన లోకము ఆ లోకానుభవాలన్నీ కలిసి మీరున్న లోకంలో ఇది ఇహలోకం దీన్ని ఇహం ఇది మధ్యలోనే వచ్చి మార్పు చెందుతూ మధ్యలోనే పోయే స్వభావం కలది ఇది ప్రాకృతము అంటే ప్రకృతి సంబంధమైనది పాంచభౌతికమైనది పంచభూతాలతో కూడి ఉన్నది దాని యొక్క పంచీకరణతో కానీ ఎట్లయినా మానసిక రూపమును సంతరించుకున్నది ఇహ లోకమే మనస్సుగా మనసు అనే రూపంలో ఉంది మనస్సుకే ఈ లోకం మనసు లోకం ఉందా కాబట్టి ఇహ లోకం వేరు మనసు వేరు కాదు లోకమన్నా మనసు ఇహ అనగా ఇక్కడి సంగతి పద్నాలుగు లోకాలను ఏ లోకంలో ఉన్నావు ఆ లోకంలో ఉన్నవాడు య అన్నాడు అది ఆ లోకం సంగతి ఇక్కడి సంద ఇక్కడి సతి ఇక్కడి సర్భము ఇక్కడి సంబంధము కలిగినవి ఇంతగా వర్ణించిన య రూపము నిజానికి లేదు మనం కల్పిత మనసు యొక్క సంస్కారాల చేత ఆ లోకానుభవం వస్తుంది ఇక్కడే కూర్చొని స్వర్గానుభవిస్తే స్వర్గలోకానుభవం వస్తుంది ఇక్కడ కోసం తపస్సు చేస్తే తక్కువలోక అనుభవం వస్తుంది ఇంతగా వర్ణించిన యహరూపము నిజానికి లేనిది లేకనే ఉన్నట్లు కల్పించబడినది పైగా బాధించేది ఈ లోకం ఇంద్రజాలము వంటిది మిజ పర్యాయ పదాలన్నీ ఇస్తున్నాం ఒక తోటే కుమ్మలిచ్చేస్తున్నాం బాగా అర్థం అవ్వాలంటే దానికి ఎన్ని ఎన్ని మాటలు ఉన్నాయో అన్నీ అక్కడ పెట్టాలి ఏ మాట ఒకటైనా నీకు తగ్గిపోతాయి అవగాహన పెరగాలి మిజ మాయాకల్పితము త్రిగుణాత్మకము స్వపునతుల్యము మేల్కొంటే లేనిది స్వస్వరూపమందు లేనిది యహలోకం అనేది ఈ స్వస్వరూప జ్ఞానంలో లేదు ఊహ మాత్రం భావన మాత్రము ఎన్ని పర్యాయ బోధాలు యద్భావం తద్భవతి యహలోకం అంటే ఏ లోకం గురించి ఏ సంసారం గురించి ఏ వస్తువుల గురించి నువ్వు భావన చేస్తున్నావు ఆ భావతాదాత్మ్యత వల్ల ఆ లోకం ఆ వస్తువు ఆ సంసారం భావం లేకపోతే ఏమీ లేదు యద్భావం తద్భవతి అంటే అభావం అందు లేని మృతరూపం అంటే నిన్న ఉన్నది వాడు ఉండదు వాడున్నది రేపు క్షణ క్షణం మార్పు ఉండేది మార్పు చెందుతుంది అంటే మార్పుకు ముందున్న రూపము లేది లేక మార్పు తర్వాత కొత్త రూపం వస్తుంది అంటే అట్లా లేకుండా ఒక స్థితి మార్పు ఎందు ఒక స్థితి నశించి మరొక స్థితిలో మంచుగడ్డగా నశించి నీళ్ళగా నీళ్ళగా నశించి ఆవిరిగా క్షణక్షణం ఇలా మారుతున్నాం మన శరీరం కూడా క్షణక్షణము రోజు రోజు మారినా మీరు గుర్తించట్లా రోజువారీ చేంజ్ అయ్యి మీరు చూడటంలా కానీ మారుతున్నారు మీరు అయితే కొంచెం దూరంగా చూస్తే బాగా ఏమైనా దాపారో మూడు నాలుగు స్థితులు మాత్రం చూడగలుగుతారు ఇంకొంతమంది ఫోటోలు తీసుకుంటే ఇది అప్పుడు ఫోటో ఇది అప్పుడు ఫోటో ఒక ఇరవై ఫోటోలు పెట్టుకొని ఇరవై స్థితులు చెప్తున్నారు కానీ మీరు రోజు రోజుకే మారుతున్నారు మారడం అంటే ఏంటి ఆ రూపంగా ఉన్నటువంటి కణాలు ఆ రూపంలో ఉండేటువంటి పరమాణువులు నశించి కొత్త కణాలు కొత్త పరమాణువులు నిర్మాణమై ఆ కొత్త పరమాణు యొక్క నిర్మాణంతో పాత దాంట్లో కొంచెం జోడించబడి కర్మమైన మార్పు వస్తుంది మారటం అంటే అందులో నశించేది ఉంది ఉత్పత్తి రెండు కొంత పోయేది కొంత కలిసేది ఉంది అదే మార్పు అంటే మృత రూపం అంటే అది తనకు తానే తోచినది ఈ లోకం అనేది మీ భ్రాంతిలో మీ భావంలో మీరు కల్పించుకుంటే మీ వరకే ఉన్నాయి ఎవరు కల్పించుకుంది ఎంత మాత్రం కల్పించుకుంటే అంత మాత్రమే వారికి మాత్రమే ఉన్నాయి పరజ్ఞానముందు పర వీటన్నిటికీ పరము పరం అనే జ్ఞానంలో ఏ ఇహ జ్ఞానం ఉంది ఏ ఇహ జ్ఞానం లేదు ఊర్ధోలోకాలు ఏడు అధోలోకాలు ఏడు ఏ లోకంలో ఉన్న వాళ్ళకి అది యహలోకం పాతాళంలో ఉన్నవాడికి వాడికి అదేహలోకం భూలోకంలో ఉన్నవాడికి వీడికి దేహలోకం పాతాళంలో ఉన్నవాడికి భూలోకం పరలోకం భూలోకంలో ఉన్నవాడికి భువర్లోకం పరలోకం భూలోకం యహలోకం భువర్లోకంలో ఉన్న వాడికి సువర్లోకం పరలోకం భువర్లోకం యహలోకం సువర్లోకంలో ఉన్నవాడికి శుభలోకం సువర్లోకం యహలోకం మహాలోకం పరలోకం మహాలోకంలో ఉన్న వాడికి మహాలోకానుభవము హలోకము జనలోకం అనేది వాడికి పరలోకం జనలోకంలో ఉండేవాడికి జనలోకం యహలోకము దానిపైన తపోలోకం పరలోకం తపోలోకంలో ఉన్నాడికి తపోలోక అనుభవము యహలోకము సత్యలోకం పరలోకం సత్యలోకంలో ఉన్నాడికి సత్యలోకం యహ లోకము సత్యలోకం తర్వాత ఏది లేదు కాబట్టి అది పరలోకము ఇంకా లోకం అనకూడదు పరము అనాలి లేకపోతే పరంధామము అనాలి అది లోకం కాదు ఎంతసేపు ఉంటానో తెలీదు ఫోన్ వస్తే పరికర ఉంటానని చెప్పలేను ఉంటాను ఓకే ఓకే ఉంటాను ఉన్నాను లేదో తెలుసుకుని రాన్నాను లేదా ఎవరికో తెలుసుకుని రా నేను సాయంత్రం దాకా ఉంటానని అనుకుంటున్నాను అక్కడ ఎవరో ఉండేవాడిని బట్టి మీరు ఇవరో చెప్పిన విశాలాక్షి గారి పండుగ అయ్యో నన్ను వెళ్ళిపోయిన గురువు సంకల్పంలోకి వస్తే పండించినా అయిపోయినా ఇది అనేది కూర్చుంది చిన్నపిల్లలు ఎక్కువ పిల్లలు ఆటలు కావాలి పిల్లలకి కావాలి ఇప్పుడేమున్నా ఎక్కడికి వెళ్తాము శరీరం వెళ్ళొస్తుంది శరీరం వెళ్ళొస్తుంది సత్యలోకండి ఆవలో ఉన్నది ఏంటంటే పరము పరము ఇహము అనేది లేనిది పరమే ఎప్పుడు ఉన్నది ఇహము భ్రాంతిలో మాయలో మనసులో కల్పిన ఉంది భావములో కల్పిం తద్భుత భావముందు ఉన్నది బుద్ధి భావము నశించగా అభావముందు లేదు ఇహమే పరమై ప్రకాశించు ఏ లోకంలో ఉన్నవాడైనా ముక్తుడవచ్చు భూలోకంలో ఉండి సాధన చేసిన వాడు ముక్తుడై పరం అవుతాడు తపోలోకంలో ఉన్నవాడు కూడా ముక్తుడై ఆ లోకం ఇహమైనప్పుడు వాడి లక్ష్యాన్ని కనుక సిద్ధింపజేసుకుంటే ఇహలోకం కాస్త ఉన్న ఉన్న చోటనే అది పరలోకంగా మారు ఇహమే పరమై ప్రకాశించశం అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించు మెహర్ బాబా హారత్ కాబట్టి అంటే కానిదిహము ఇహము కానిదే పరము నిరీహమే పరం పరపరమకు మరో పేరు నైరీహము గోటు వస్తుంది ఇందులో వస్తుంది పర రూపం ఇప్పుడు పరం గురించి మాట్లాడా ఇది పరూపం టైం ట్వల్వ్ థర్టీ ఫైవ్ వందాకా ఉన్నాయి ఇందులో కూర్చొని టైం తెలీదు ఆకలి తెలీదు ఈ దృశ్య జగత్తుకు ఆవలన ఉన్నది యహరూపమునకు పరము అతీతము కనుక పరూపమని పేరు పరూపుడు ఇహమునకు సాక్షి రూపుడు పరూపుడు ఇహమునకు సాక్షి రూపుడు ఇక్కడి వ్యవహారం అంతా భావనారూపమని తెలిసి శరీర లక్షణమునకు సర్వమునకు ఆధారము అవస్థా సాక్షి రూపము మార్పు చేర్పులకు అతీతమైనది ప్రేరణ రూపమైనది ారణారూపమైనది పుష్ఠ పెట్టకూడదు కామా పెట్టాలి తక్కువ పుల్లై దిద్దుకలు కానిది ప్రేరణారూపమైనది ధారణారూపమైనది కానీ అమృత రూపం జీవేశ్వర జగత్తుల యొక్క అఖండసారమైనది స్వతసిద్ధమైనది శాశ్వతము నిర్వికారము నిర్వికల్పము అయినది ఈ పరూపం ఇహమో పరమార్థమైందా ఎక్కడ ఉంటే అక్కడ ఆ పైలోకంలో ఉన్నవాడికి కింద లోకము సాక్షి అది కూడా కాదు దానికి మళ్ళీ పర పరం ఉంది ఆ పరానికి వెళ్తే దానికి కింద లోకాలన్నిటికి సాక్షి దానికి మళ్ళీ పరమ ఏడు దానికంటే అన్నిటికంటే పరమైనది ఒకటి ఉన్నది ఈ ఊర్ధలోకాలు ఏడు దాటిన తర్వాత అంటికి దానికి ఇంకా పరమైనది లేదు అదే పరం ఆ పరమైన వాడికి ఈ పద్నాలుగు లోకాలు సాక్షి అంటే పద్నాలుగు లోకాలు వాడు పోడుగా ఇప్పుడు మానవ జన్మెత్తి భూలోకంగా ఉన్నాం పరం అనేటువంటి ముక్తికి పొందాం ఆ పరూపంలో వానికి భూలోకంలో ఉన్నది యహ రూపమే యహ రూపానికి సాక్ష్యం ఇక మిగతా ఏముంది అక్కడ ఏడు లోకాలు తపస్సులో కూడా ఏదో నేను చూశాను కూడా మోక్షం కాదు దానికి ఇంకా పరం ఉన్నది వెన్నకన్నది లేకపోయాను అన్నప్పుడే విన్నది దశ విధనాదాలు విన్నవి శృతులు వేదాలు కన్నవి దర్శనాలు తపస్సులు అనుభవాలు మహత్తులు అస్తసిద్ధులు ఇవన్నీ కన్నవి వెన్న కన్నవి ఇవన్నీ దాటిన తర్వాత అప్పుడుంది పరం ఇవన్నీ పోతే ఆ పరమ ఎప్పుడైతే అయ్యామో ఈ హానికి సాక్షి ఆ పరూపంలో స్థిరమయ్యాడనుకో సాక్షిత్వం కూడా లేదనుకో అప్పుడు ఆ ద్వైతం ్రహ్మ పరబ్రహ్మ చెప్పినట్టే మళ్ళీ పరూపము పరాత్పరము కూడా చెప్పాలిగా బ్రహ్మ పరము ఇహము పరము బ్రహ్మ పరము చెప్పి అచల పరిపూర్ణం చెప్తారు బ్రహ్మ పరబ్రహ్మ అచల పరిపూర్ణ పరబ్రహ్మ ఇహము పరము పరాత్పరము చెప్పాలిగా జ్ఞానము జ్ఞానజ్ఞానాలకు అతీతమైంది అలా అలా మూడు మూడు ఇప్పుడు పరం అనేది జ్ఞానం అయితే పరాత్పరం అనేది స్వస్థుడు ఆ వరసలో రావాలి ఇది వస్తువు నిర్ణయం ఇట్లా సత్సంగం చేసి వివరించుకోవాలి చేస్తే ఆ వస్తువు ఈ స్థితిలో బ్రహ్మ ఈ స్థితిలో పరబ్రహ్మ ఈ స్థితిలో ఈ స్థితిలో అజ్ఞానం ఈ స్థితిలో జ్ఞానం ఈ స్థితిలో విజ్ఞానం ఈ స్థితిలో అనేకత్వము ఈ స్థితిలో ద్వైతము ఈ స్థితిలో అద్వైత ఈ స్థితిలో మాయలో ఉన్న ప్రకాశ స్వప్రకాశక్రమం అది కూడా వస్తుంది మాయద్వారం అని ఇచ్చాం ఇక్కడ మాయద్వారంకి దాటి లోపల ఉన్నవాడు స్వస్వరూప ప్రకాశం స్వప్రకాశం మాయద్వారం దగ్గరికి వచ్చిన వాడికి స్వ స్వరూప బ్రహ్మనిష్టలో ఉంటూ సర్వసాక్షి మాయద్వారం దాటి మాయలోకి వచ్చేస్తే పరమాత్మ ఆ పరమాత్మ యొక్క సంకల్పంతో వచ్చినవన్నీ చూస్తూ ఉంటే ఈశ్వరుడు ఈక్షణ చూసిన దాంతో తాదాత్మ్యం చెప్తే జీవుడు తాదాత్మ్య విడిచి అజ్ఞానం పోతే పరమాత్మ జీవుడుగా ఉన్నది అజ్ఞానం పరమాత్మగా ఉన్నది జ్ఞానం జ్ఞానం ఎక్కడుంది ఇప్పుడు మాయావరణంలోనే ఉంది మాయావరణంలోనే సర్వయాపకుడు మాయావరణంలోనే సర్వసాక్షి మాయావరణంలోనే సర్వాధారం మాయావరణంలోనే అసంఘుడు మాయావళ సత్తామాతృ మాయా జీవసాక్షి పరమాత్మే ఈశ్వర సాక్షి పరమాత్మే జీవతుర్యం ప్రత్యేగాత్మ ఈశ్వరతుర్యం పరమాత్మ అనుభవంలో ప్రత్యేగాత్మానో పరమాత్మ రెండు సచ్చిదానందమే అనుభవంలో మాయావరంలో ఉన్న ఈ సచిదానందం మాయద్వారం దగ్గరికి వెళ్తే సచ్చిదానందానికి సాక్షి మాయద్వారం దాటి లోపలి గెలిగిపోయి అసలు మాయం లేకుండా పోతే తలుపులేసేసుకుంటే మాయ గైతనుకో మాయద్వారం ఇదేమో స్వస్వరూపం ఇక్కడ ఉంటే స్వస్వరూపనిష్టలో ఉన్నాడు అపరోక్షానుభూతిలో ఉన్నాడు అక్కడికి వెళ్తే అపరోక్షానుభూతిలో ఉంటూనే సర్వసాక్షిగా ఒక అడుగు పెట్టాడు సర్వంలో సర్వాధారంగా సర్వానికి ఆధారంగా సర్వంలో అంతర్యామిగా ఉన్నాడు తర్వాత ఆ సర్వంతో దాదా చె ఈశ్వరుడు ఆ సర్వన్ని అనుభవిస్తున్నాడు జీవుడయ్యాడు మళ్ళీ ఆ సర్వాన్ని అనుభవించడం ఆ సర్వ తోటం మానేశాడు ఈక్షిస్తే సూర్యుడు ఈశ్వరుడు ఈక్షణం ఆనేస్తే ఈశ్వరుడు కాదు అప్పుడు పరమాత్మ ఈ పరమాత్మ ఎక్కడున్నాడు సాపేక్షంగా ఈ సృష్టిలోనే చైతన్య రూపంగా ఉన్నాడు ప్రకాశ రూపంగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రకాశం మాయలో వ్యాపించిన ప్రకాశం ఈ ప్రకాశం ఎక్కడిది నీదే ఆ ప్రకాశమే నువ్వై ఉన్నావు మాయ ద్వారం దాటి లోపలికి వచ్చాను నిరావరణ అప్పుడు నీ ప్రకాశ అనుభవం స్వప్రకాశం స్వయం ప్రకాశం స్వస్వరూపం గదిలోంచి ద్వారం తగ్గి ద్వారం నుంచి బయటికి వెళ్ళి బయట నుంచి వ్యాపించు వ్యాపించిన దాంట్లో పట్టుకో పట్టుకున్న దాంట్లో పట్టుకునేది కూడా వదిలేసేది వ్యాపకంగా ఉన్నాం వ్యాపకత్వం కూడా విరపించుకో మాయ ద్వారం దగ్గర సాక్షిగా ఉంటుంది మాయ మాయను దాటి తలుపులేసేసుకో స్వస్వరూపం ఏమైంది ఇప్పుడు ఇదే సాధన క్రమం ఇంకేం లేదు అదే సాధన క్రమం ఇప్పుడు పరాత్మరుడు అంటే ఎవరయ్యాడు అనాత్మ భావన ఉంది జీవుడు ఈశ్వరుడు ఉన్నాడు వీళ్ళందరికీ ఒక అనుభవం ఉంది అది ఇహం ఇక్కడ పరమాత్మ అనే కానీ పరుడు అయ్యాడు శబ్దం చేత దేనికి పరుడు యహమునకు పరుడు పరబ్రహ్మ అన్నప్పుడు దేనికి బ్రహ్మ బ్రహ్మకి పరమైన వాడు పరబ్రహ్మ యహముకు పరమైనది పరూపమైనది పరూపం అనేది ఏదైంది మాయావరణలోనే భావన భావంగానే వాడు అనాత్మకు పరుడు అయ్యాడు మాయావరణ దాటి నిరావరణ బ్రహ్మజ్ఞానం స్వస్వరూపం అయ్యేసరికి పరుడికి పరుడయ్యాడు పరమాత్మ అనేవాడు పరుడైతే పరబ్రహ్మవాడు పరుడికి పరుడైనడు పరుడికి పరుడైనవాడు పరాత్మరుడు ఇప్పుడు పరాత్మరుడు చెప్తాను పరూపమునకు కూడా పరం అతీతం అయినది సాక్షిగా కూడా లేనిది పరుడేమో ఇహరు యహానికి సాక్షి సాక్షి కాదు ఓ స్టెప్ కిందకి ఓ స్టెప్ పైకి దానికి దీనికి తేడా చూసుకుంటుంటే మీ సాధనలో అనుభవ భేదము ప్రయాణం తెలుస్తుంది నేను ఎక్కడున్నాను నా స్థితి ఏమిటి తెలుస్తుంది సర్వాధారము కానిది పరుడేమో సర్వాధారము హడు సర్వాధారం కానిది పరుడు సాక్షి పరాత్మరుడు సాక్షి కూడా కాని అచలము పరిపూర్ణము నిర్ణయం మాయను దాటాడు కాబట్టి మాయాత్మ త్రిగుణ రహితము త్రిగుణరహిత పరబ్రహ్మ నిర్గుణ బ్రహ్మ కాదు త్రిగుణ రహిత రహితం అంటే అసలు ఏనాడు లేదు అన్ని కాలాలలో అన్ని చోట్ల నీటి నిపుణీకృతమై ఉన్నది ఈ పరాత్మ దాని ఎందు ములుగుతో సందులేనిది అద్వయమైనది ఒకటన నేను అద్వయం అని లేకుంటాను రెండోది లేనిది అంత్యం దాని నుండి ఏది ఆవిర్భవించదు ఏది లయము కాదు దృశ్యము దర్శనము అనేది ఎరుక లేనిది అట్టి ఎరుక భ్రాంతియే గనుక పరాత్మరం అనగా దృశ్యము లేని కేవల దృక్స్థితి ఏదో అదే పరాత్మరం దృశ్యము లేని కేవల దృక్స్థితి ఏదో అది పరాత్మరం పరాత్మరం అనగా పరిపూర్ణమే మెల్లిగా తీసుకెళ్ళకొచ్చిన కదా అన్ని అలాగే పెడుతున్నాం ఇందా ఇహము కానిది నిరీహము కానిది అనగా పరము ఏదైనా లోకమున అనుభవముతో ఉంచుకునినంటే అహంకారం ఉన్నప్పుడు దానికి ఆ లోకానుభవము ఇహలోకం ఏడు ఊర్ధ్వలోకములలో భూ అనే లోకములో ఉన్న అహముకు భువర్ లోకము పరము ఘోర్లోకములోనున్న దానికి సువర్లోకము పరము ఏడు యహలోకములు ఏడు యహలోకములు అలోకము కాగా పెను చీకటి కావాలనున్నది పరము ఈ పరమే నిరీహము ఈ పరమే నిరీహము వివేక్ చూడము చోట నిరీహం అంటే ఏమిటని నాకే తెలియదు ఇహము నిరీహము అని ఆ పక్కన పెట్టుకుంటే తెలిసేదే అప్పుడు పెట్టుకోరా ఎంబే గారి నిరీహం అంటే ఏంటన్నా అహంకారం లేనిది అన్నాడు అది నిరాహం అవుతుంది కదా నిరీహం కాదు సరే అప్పటికే ఒప్పుకున్నాం అసలు ఇహము అహంకారానికి ఇహం అహంకారం పోతే ఇహం లేదు కాబట్టి నీరీహమే దాదాపు రెండు ఒకటే కానీ అసలైన అర్థం ఏంటి ఇహము కానిది పరము ఇహము కానిది నిరీహము కనుక నిరీహమే పరము ఏడు ఇహలోకములు అలోకము కాగా పెను చీకటి కావాలనున్నది పరము ఈ పరమే నిరీహము ఇహలోకములన్నీ మిజ అహంకారము హారతి కాగా ఇహం ఉండదు అద్వైతములో పరమే ఉన్నది అహముంటే ఇహముండను అహం పోతే అంటే చదువుకున్నది విన్నది ఆలోచించింది ఇంకో అడిగింది సందేహం అన్నీ కలిపి ఒక చోట పెడితే అది చదివిన వాళ్ళకి అది విన్నవాళ్ళకి అది శ్రవణం చేసి వాళ్ళు కూడా అతి సందేహములు ఉండవని అందుకోసం ఈ బుక్ అంటే ఒకటి పోతే మరొకటి వస్తుందండి ఇది పోంగానే వెనువెంటనే అది రావాలిగా ఇది పోంగానే అది రాకపోతే ఏంటి జంక్షన్ లో అది వెను చీకటి నీ జ్ఞాన ప్రకాశం చేత ఎహలోక దర్శనం చేసి యహలోక వ్యాపారం చేసి యహలోకానుభ ఉన్నావు ఇహమన్నీ శూన్యమైనప్పుడు నీ ప్రకాశం కూడా ఇహాన్ని ప్రకాశించే నీ స్వయం ప్రకాశ ప్రకాశం ఇహాన్ని ప్రకాశించే ప్రకాశం సున్నాయి లోకాలన్నీ అలోకమైనవి ఇహాలన్నీ నిరీహమైనవి అట్టి స్థితిలో పెను చీకటి వచ్చింది ఈ పెను చీకటి అనే మాట దృశ్యంగా ఉన్న హము పోయినదేనే చెప్పడానికే కానీ స్వప్రకాశ ప్రకాశ పోయింది ఇక్కడ చీకటి అవలా నేనెప్పుడు చీకటి కాదు నేను స్వయం ప్రకాశ రూపం నేనెప్పుడు చీకటి కాదు ఈ పెను చీకటి అనేది దృశ్యానికి సంబంధించింది ఏడేడు యహ లోకాలకి సంబంధించింది హములన్నీ పొంగే ఈ ప్రకాశించే ప్రకాశం స్వయం ప్రకాశంగా మారితే దృశ్య సంబంధంగా పెను చీకటి పెరుచీకటి కావల కేవల దురుస్లో అంత ముందున్నటువంటి బాహ్య ప్రకాశము అంతర్ముఖ ప్రకాశమై స్వప్రకాశమై స్వస్వరూపమై అపరోక్షమై ఉన్నది కాబట్టి ఇది చిత్రించడానికి అది పోవడానికి ఉన్నటువంటి గ్యాప్ కాదు యమలన్నీ పోగా ఈ పోవడం ద్వారా ఒక పెళ్లి చీకటి వచ్చింది ఆ పెరు చీకటిలో నువ్వు ప్రకాశించవచ్చు కానీ నీ ప్రకాశాన్ని బహిర్ముఖాన్ని విరమించుకున్నావు కాబట్టి బహిర్ముఖం పెను బహిర్ముఖం బహిర్ముఖంగా ఉన్నంతసేపు స్వస్వరూప ప్రకాశాల అపరోక్ష అనుభూతి నీకు సిద్ధించట్లేదు బహిర్ముఖం మారుకుంటే సిద్ధిస్తుంది బహిర్ముఖం మారుకంగానే బహిర్ముఖం పెను ఇప్పుడు నీ ప్రకాశంతో బయట తోట ఆపుకున్నావు బయట బయట ప్రకాశం కట్ చేసాం పెని చీకటి అయింది ఆ ప్రకాశాన్ని ఇడి తిప్పాం తర్వాత మాట వరుసలో వెళ్తాం అది ఇప్పుడు చెప్పానంటే కన్ఫ్యూజన్ ఉంటా ఒక వరుసలో పోతుంది ఒక వరుసలో పోతున్నాం మనం మళ్ళీ మూల ప్రకృతి పెట్టి మూల విద్య పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ చేసుకుంటారు మీరు దాన్ని విడిగా చెప్తాను ఇప్పుడే ఇప్పుడే చెప్తా భోజనం చేయకుండానే చెబుతా మీరు క్రమ పద్ధతిలో ఒక వరుసలో గురిశక్తిగా వెళ్ళాలి వేరే విషయం వస్తే ఈ విషయాన్ని పూర్తిగా శాంతంగా విని ఇది అయిపోయింది కదా ఇప్పుడు పట్టండి మూల ప్రకృతి అంటే అట్లా వెళ్ళాలి మనం అన్నీ ఒక్కసారి తెచ్చి అన్నీ ఒకసారి సమన్వయం చేయడానికి చూడకూడదు నేర్చుకునే నేనున్నాను చూడండి నేను అన్నీ సమన్వయపరుచుకుంటాను మీరు కూడా అన్నీ తెలుసుకున్నాక మీకు సమన్వయం చేస్తా కానీ నేర్చుకునే దశలో ముందు ఒక మార్గం పూర్తి చేసి రెండో మార్గం అది ఇది ఒకటేన తర్వాత సమన్వయం చేయాలి కన్ఫ్యూజన్ అవ్వకూడదు కన్ఫ్యూజన్ అయితే ఎంతకు తెగది తెంపాలి దృశ్య సంబంధంగా నీవు స్వయం ప్రకాశంగా ఉంటూనే ఈ ప్రకాశాన్ని బయటికి పంపించి నీ భావంలో ఉన్నటువంటి వస్తు సముదాయాన్ని కల్పించుకొని ఆ కల్పించుకున్న వాటిని నువ్వే ప్రకాశింప చేసుకుంటున్నావు ఈ ప్రకాశింపు అవి మిచ్చని తెలిసిన తర్వాత దాని మీద నువ్వు దృష్టి మానేస్తే అప్పుడు నీ దృష్టి బహిర్ముఖం కాల అప్పుడు బహిర్ముఖం అంతా స్విచ్ ఆఫ్ అయ్యి అది పెను అంతర్ముఖం స్విచ్ లేదు దానికి అది ఎప్పుడు ఉంది బహిర్ముఖ జ్ఞానం వల్ల నువ్వు అంతర్ముఖ జ్ఞానాన్ని పొందకుండా ఆవరించబడ్డావు ఈ దృశ్యమే నీ స్వప్రకాశాన్ని ఆవరించి స్వస్వరూప జ్ఞానాన్ని ఆవరించి బయట దృశ్యం యొక్క దృశ్య పద్ధతిని ఏ దశలో ఆ దశలో విక్షేపంగా తీసుకొస్తుంది ఆ విక్షేపంగా ఉన్న యహలోకాలన్నీ కనుక నిరీహం అయితే నీ ప్రకాశం యహలోక ప్రకాశాన్ని యహలోకాలని ప్రకాశింపజేసే నీ ప్రకాశాన్ని నీ జ్ఞాన చేత మిథ్యాభావం చేత బ్రహ్మసత్యం జగత్ మిథ్యా అనేటువంటి భావం చేత జగత్ వైపు నువ్వు నీ ప్రకాశాన్ని నువ్వు పంపితేనే వెళ్ళింది నువ్వు పంపకపోతే అది విరమిస్తే అక్కడదంతా ఖాళీ అయిపోయింది ఆ ఖాళీ పెను చీకటి ఖాళీ అయిన తర్వాత వెనువెంటనే ఏం జరిగింది ఈ బయట ప్రకాశించ ప్రకాశించబడ్డేటువంటి వాటి యొక్క జ్ఞానం విక్షేపంగా ఏదైతే ఉందో దాని అడ్డు తొలగిందా ఎప్పుడైతే దాన్ని అడ్డు తొలగిందో ఆవరణ పోయింది ఎప్పుడైతే ఆవరణ పోయిందో నీ స్వయం ప్రకాశ స్వస్వరూపం సాక్షాత్కారం అవుతుంది నీకు పెను చీకటిగా మార్చాకే నీకు సాక్షాత్కారమైంది నిరీహం అయ్యాకే పెను చీకటి అయ్యాకే సాక్షాత్కారమైంది శబ్దం విషయంలో నిశ్శబ్దం సంకల్ప వికల్పాల విషయంలో నిర్వికల్పం కదలికల అచలం విషయాల నుంచి విడుదలైనప్పుడు నిర్విషయం నిర్విషయంలో కూడా ఆనందం కలిగింది అది బ్రహ్మానందం కాదు నిర్విషయ ఆనందం అచలంగా ఒక ఆనందం కలిగింది అచల ఆనందం అది విధంగా అచల పరిపూర్ణం కాదు సంధికారం సంధికాలం దానికి ఇంకోటి సంధికాలాన్ని నిర్వాణ అంటారు స్వయం ప్రకాశాన్ని నిర్వీకల్ నిర్వాణ వెను వెంటనే నిర్వికల్ప నిర్వాణ అంటే దృశ్యనాశనం నిరీహం పెను చీకటి తమస్సు గాఢ తమస్సు సృష్టికి పూర్వము పరమాత్మ ప్రకాశించకుండా ఉన్నప్పుడు అది గాఢ తమస్సు అదే పెను పరమాత్మ ఆ తమస్సులో ప్రకాశించడు ఆ తమస్సే మూల ప్రకృతి ఆ తమస్సే మూల ప్రకృతి మూల ప్రకృతిని ప్రకాశింపజేసే ఉయావణలో లేని పరబ్రహ్మ మాయంతా తమో రూపంలో ఉంటే పెను చీకటి రూపంలో ఉంటే నువ్వు స్వప్రకాశంగా ఉంటూనే నువ్వు మాయ ద్వారా వచ్చి మాయలో ఉన్న తమస్సు అనేటువంటి పెను చీకటిని నువ్వు బయటికి రాగానే నీ ప్రకాశం పెను చీకటిని ప్రకాశవంతం చేసింది ఆ పెను ఉన్నటువంటి నీ ప్రకాశంలో ఉన్నటువంటి సత్తా ఈ పెను చీకటిలో అవ్యక్తం ఉన్న పదార్థాలని వ్యక్తపరిచేటువంటి శక్తిని ఈ శక్తితో అవ్యక్త స్థితిని వ్యక్తపరిచింది వ్యక్తపరిచే క్రమంలో ముందు తన్మాత్రలుగా వ్యక్తమైంది ఆ పరమాత్మ యొక్క ప్రకాశం యొక్క శక్తి ఆ సత్తా మరింతగా ఆ తన్మాత్ర మీద పడేసరికి అని సూక్ష్మభూతాలుగా వ్యక్తమైంది సూక్ష్మభూతాల మీద మళ్లీ నీ ప్రకాశం మరింత శక్తివంతంగా పెట్టేసరికి కాలక్రమేణ కాల ప్రభావం చేత సూక్ష్మభూతాలు పంచీకరణయి స్థూలభూతాలైనవి ఆ స్థూలభూతాల మీద ఇంకా నువ్వు పరమాత్మగా ఈ ప్రకాశాన్ని ప్రకాశం విస్తరింపజేస్తూ వ్యాపిస్తూ దాని మీద పొడుస్తున్నావు నీ పోటు భరించలేక ఆ పంచీకరణ జరిగి పంచీకరణ నామరూప పదార్థాలు సరోజ హలో ఏమైంది ఓకే బయలుదేరినా బయలుదేరినా ఫోన్ చేసి బయలుదేరతా మీరే అదే నేను అక్కడే రానా లేకపోతే మొదటి ఇక్కడికి వచ్చి పికప్ చేస్తాడా నేను దారుల సెంటర్లో నుంచోనా ఆటోలో అవును నాగోల్ మీదకి వెళ్తారు ఆటో మాట్లాడుకోమను నాగోల్ సెంటర్లో నుంచి ఉంటాను నేను ఆటో ఎక్కుతాను ఇద్దరం కలిసి వెళ్తాం నువ్వు ఆటో మాట్లాడుతు బయలుదేరు భోజనం చేసావా అవును ఇప్పుడు నువ్వు భోజనం చెయ్యి నేను కూడా ఇక్కడే భోన్ చేస్తాను నేను ఇక్కడే భోజనం చేస్తాను నువ్వు అక్కడే భోజనం చెయ్యి ఐదింటికి రావాలంటే మనం మూడింటికి బయలుదేరినాం మూడింటికి బయలుదేరినాం ఐదింటికి చేరాలంటే మూడింటికి బయలుదేరాలి రావద్దు ఆటో మాట్లాడుకొని ఫోన్ చేయమను నేను సెంటర్లో ఉంటాను ఎక్కేస్తాను నేను ఉన్న చోటు నీకు తెలీదు మధు కూడా నా చోటుకొద్దు నేను మెయిన్ రోడ్లో నుంచుంటా నాలుగు రోడ్ల జంక్షన్లో నుంచుంటా మళ్ళీ వెనక్కి రావాలి నేను నాగోల్ జంక్షన్ లో నుంచింటా నాగోల్ జంక్షన్ లో నుంచుంటా మధు మరి నువ్వెందుకు ఎత్తుకున్నావు ఎల్బి నగర్ వెనక్కి ఎందుకు రావడం నాగోల్ జంక్షన్ లో నుంచుంటా నువ్వు ఆటో మాట్లాడుకొని హలో ట్రాఫిక్ లాండ్ అవుతుంది డైరెక్ట్ ఇక్కడికే వచ్చాను పొద్దులే ముందుకు <Increased doorway Emmanuel Thardang> <speaking inaría> <sat> <sharp> వస్తాయి తింటే వచ్చేవి అయిపోయినా ఇంకోడు మా ఇద్దరి మధ్యన అక్కడ ఉన్నాడు ఆ కిందవాడు ఆ పయ్యవాడు ఎలా మనస్పెల్ పురులో ఉన్నవాడు మూడు మూడు అవిన టూ కోసం వన్ అండ్ త్రీ వెళ్తాం ఏం మాట్లాడినా క్లారిటీ ఉండాలి అది అసలు మనం వ్యవహారంలోనే ఆ క్లారిటీ ఎప్పుడు ఉండాలి తెలుసు కదా అని వరలకూడదు తెలీదన్నట్టు చెప్పాలండి డాక్టర్తో మాట్లాడితే మెడిసిన్ తీసుకున్నాను చెప్ప పద్మావతి మా అమ్మ గారి పేరు వైజాగలో సావిత్రి నొప్పి మా అక్క అయిపోయింది అన్నా ఊరి పోనీ మూల ప్రకృతిని పరమాత్మ తను ప్రకాశిస్తూ ప్రకాశకిరణం చేత మూల ప్రకృతిని పొడిచాడు ఆ మూల ప్రకృతి బ్రహ్మాండ పిండాలు అవేక్తున్నాయి ఆ పాటు దెబ్బకి గిలగిలలాడి కకావికలం అయిపోయి ఆ తన్మాత్ర తన్మాత్ర రూపంగా ఉంది మూల ప్రకృతి అయితే ఈ పోటు వల్ల ఈ సత్తా వల్ల ఈ పరమాత్మ యొక్క శక్తి వల్ల అది కొంత సూక్ష్మ స్థితికి క్రమక్రమంగా స్థూల స్థితికి క్రమక్రమంగా నామరూప జగత్తుగా వచ్చింది ఆయన ప్రకాశిస్తున్నాడు సూర్యుడు ప్రకాశానికి జీవకోటికి ఏమేం జరుగుతున్నాయో సూర్యుడికి ఏం తెలుసు అలాగే పరమాత్మ అలా ప్రకాశించగా ప్రకాశమే తన లక్షణం కాబట్టి ఆ ప్రకాశించడంలో తన ప్రమేయం గాని ఇచ్చగాని ప్రయత్నం గాని కర్తృత్వం గాని లేదు ఆయన అలా వచ్చింది వస్తేట జరిగింది అయితే ఆ పరమాత్మకి సాక్షికిచ్చేవి లేదు నువ్వు సాధన చేత నువ్వు ఆ పరమాత్మ అయినప్పుడు అజ్ఞానం చేత దృశ్యంతోచి ప్రపంచం నీకు ఉండటం చేత వాటి నుంచి క్రమక్రమంగా చేత నువ్వు వాటికి అసంగం వాటికి సాక్షి అట్లా నువ్వు అంటున్నావు అసలు పరమాత్మ సాక్షి రూపుడు కాదు అందుకని పరమాత్మ పరబ్రహ్మం ఒకటే ప్రకాశమే తానే ప్రకాశానుభవంలో ఉంటూనే తాను ప్రకాశిస్తూ ఉంటే తనకి తెలియకుండానే ఇవన్నీ వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయనే సంగతి తనకి తెలీదు ఎవరికి తెలుసు ఇవన్నీ ఏ మాయలో నుంచి ఏ మూల ప్రకృతి నుంచి ఇవన్నీ వచ్చినాయో ఆ మాయని అర్థానికి ప్రతిబింబంగా ఏ ప్రకాశం వచ్చిందో ఆ మాయలో దోషంతో వచ్చిన ప్రతిబింబ రూపుడు ఎవడైతే అధిష్టానంగా ఉన్నాడో వాడి పేరు ఈశ్వరుడు ఈశ్వరుడికి ఈ మాయ దోషం పట్టుకుంది పరమాత్మకి మాయ దోషం లేదు ఈశ్వరుని వాళ్ళు పరమాత్మ అవ్వాలంటే ఆ మాయదోషం నుంచి విడుదలయ్యి దానికి సాక్షి అయ్యి ఆ చైతన్యానుభవం ఉంది పరమాత్మ అండు సాధకుడు విషయంలో వచ్చిన ఈ సంఘత్వాలు అసంగత్వాలు సాక్షిత్వాలు అసలు పరమాత్మ సాక్షింటి బయట లోపల కూడా తానే ప్రకాశిస్తున్నాడు ప్రకాశ రూపమే ప్రకాశ అనుభవంలోనే స్వస్వాక్షంగా ఉన్నాడు తనకంటే అన్యాయం లేకుండా ఆయన పరబ్రహ్మ పరమాత్మ అవరులేదు పరమాత్మ ఈశ్వరుడు అవ్వలేదు వాడు పరబ్రహ్మగానే ఉన్నాడు తను తను తాను ప్రకాశింపజేసుకుంటూనే సృష్టి కాలంలో మాయలో మూల ప్రకృతిలో కూడా తన ప్రకాశం వ్యాపించింది తనకు తెలీదు స్వప్రకాశంలో వ్యాపక లక్షణం లేదు మాయ ఆ బ్రహ్మని ఆశ్రయించింది మూడొంతుల బ్రహ్మని ఆశ్రయించింది ఒకంత బ్రహ్మ మూడొంతుల బ్రహ్మ ఒకంత బ్రహ్మ బ్రహ్మలో ఏ లేదు కానీ ఒకంతు మాయ ఎక్కడ ఆశ్రయించిందో ఆ మాయ ద్వారా ఈ ప్రకాశ రూపమైన పర బ్రహ్మ స్వయప్రకాశ అనుభవంలో బ్రహ్మనిష్టగా పరబ్రహ్మనిష్టగా అపరోక్షంగా ఉంటూనే అద్వైతంగానే ఉంటూనే మాయ కల్పించిన ఆవరణలోకి మాయ మాయ మాయకి ఏ ద్వారమైతే ఉందో ఆ ద్వారం నుంచి ఆ మాయ ఆవరణంతా కూడా ఈ నేను ఒక జ్యోతి రూపంగా ఉన్నాను నా మీద బుట్ట బోర్లు ఇచ్చింది నేను అలాగే ఉన్నాను బొట్ట తీగిన తర్వాత నా ప్రకాశం అంతా వ్యాపించిన నాకు తెలియదు కానీ ఆ వ్యాపకం ఉన్న పేరు పరమాత్మని ఎవడో పెట్టుకున్నాడు పేరు నాకు పరపురం అని ఇంకో పేరు పెట్టాడు ఆ మాయలను ప్రకాశించేదాన్ని ఆవరణ బ్రహ్మ అన్నారు నా ప్రకాశానికి ఆ పేరు పెట్టారు మాయా మాయ యువతల పక్క మాయ అంతకుండా తోట ఎక్కడైతే నా స్థా నా స్థానం నాది నేను నేనైన స్థానం ఎక్కడుందో నా ప్రకాశాన్ని పట్టుకొని పరపురం అని ఆడు పెట్టారు పేరు ఆ పేరు పెట్టిన దాన్ని పట్టుకొని పట్టుకొని పట్టుకొని శిష్యుడు స్థానం చేస్తున్నాడు నాకేం వచ్చింది లోపం నేను నన్ను ప్రకాశింప చేసుకున్నాను మాయ లేనప్పుడు ప్రకాశింపజేసుకుంటున్నా మా అయినప్పుడు కూడా నన్ను నేను ప్రకాశింపజేసు మాయ వచ్చేసరికి ఒక సంది ఇచ్చింది ఆ సందిలో కూడా నా ప్రకాశం వెళ్ళిపోయింది నాకేం సంబంధం సందులోంచి మాయ మాయ కల్పించిన సందులోంచి నా ప్రకాశం ఎక్కడైతే వ్యాపించిందో ఆ వాళ్ళ కూడా దాని పరమాత్మ పేరు పెట్టాను నా ప్రకాశానికి వాళ్ళు పేరు పెట్టు నాకేం సంబంధం ఎవడికి సాధవుడికి దాటుకుండి భ్రాంతి విజయవాడికి పేరు పరప్రముఖులు నాకు అన్ని కాలాల్లో ఉన్నదిన్నట్టుకున్నా నాకేమొచ్చింది నేను ఎప్పుడు అదే ఆ పరమాత్మ మాయాచ గురుకులు అన్నాడు నువ్వు అట్ట పెట్టే పేరు కానీ అది కూడా నేనే అది తత్వ మీరు విడిచవనే నాకు తెలియదు నేనెప్పుడు నేనుగానే ఉన్నా మీరు మీరు పరబ్రహ్మ జ్ఞానం కోల్పోయి మీరు ప్రయాణం చేస్తూ జడాన్ని వదిలి ప్రకృతి నీ ప్రకాశాన్ని పట్టుకొని ప్రకాశంలో జడాన్ని వదిలిన పూర్తిగా వదలకుండా కొంత కొంతిగా కొంత అసంగంగా ఏదో నువ్వు తిప్పలు పడుతున్నావు లేనే లేదు కాస్త పరబ్రహ్మ స్వయం ప్రకాశం ఎక్కడికి పోయే ప్రకాశమే లేదు అంతే మాయ మాయ అంటే ఏది లేదో అది ఉన్నట్టు చూపిస్తోంది కాబట్టి మాయలో ఉన్న ప్రకాశం పరమాత్మ లేనివాడే లేనివాడే ఉన్నట్టు చూపించింది అయితే నువ్వు లేనివాడే ఉన్నట్టు చూపించిన పరమాత్మను అందుకో అందుకున్న దాంట్లో ఆ ప్రకాశం నీకు అనుభవాన్ని ఇచ్చింది అదే జ్ఞానం ఆ జ్ఞానంలో నువ్వు వ్యాపకం వ్యాపక స్థానం విరమించుకుంటే ఆ ప్రకాశ రూప జ్ఞానమే స్వప్రకాశ జ్ఞానం రెండు ఒకటే అది తొమ్మిది తత్వం అందుకే రెండు ఒకటే తత్వ మసి ఇప్పుడు మూల ప్రకృతి ఎక్కడుంది మూల ప్రకృతి అన్నా మాయంగా ఒకటే మూల ప్రకృతి ఏ సందర్భంలో చెప్పావు ఈ అఖిల జగత్తు యొక్క అవ్యక్త స్థితి పరమాత్మ ఎప్పుడైతే ప్రకాశించాడో ఆ పోటికి క్రమంగా సూక్ష్మంగా తర్వాత స్థూలంగా తర్వాత జాగ్రత్తగా వ్యక్తమైంది ఈ పరమాత్మ ప్రకాశం మాయావరణ స్వంగా చేసింది అప్పుడేమైంది ఆ కల్పితం అన్ని భ్రాంతిలోనే సృష్టి ప్రళయకాలంలో అవి ఎట్లా పోయినాయి మళ్ళీ అవ్యక్తంగా మూల ప్రకృతి రూపంలోకి వెళ్ళిపోయింది పిండా బ్రహ్మాండమై బ్రహ్మాండ మూల ప్రకృతి తన్మాత్ర ఉండిపోయింది మళ్ళీ తన మాత్రం సూక్ష్మ పోతా పోతాలు ఇదంతా మాయా విలాసం ఇదంతా మాయా విలాసం అది కూడా మాయా విలాసం హెడ్డింగ్ పెట్టి ఒకటి ఇది మాయా విలాసం మాయా విలాసం భగవంతుని విలాసం పరమాత్మ విలాసం మూడున్నాయి ఇక్కడ మూడు ఒకటైన పరమాత్మని దృష్టిలో పెట్టి మాయని దృష్టిలో పెట్టి మాయా విలాసం భగవంతుని దృష్టిలో పెట్టి భగవంతు విలాసం మూడు పద్ధతులుగా చెప్తాడు అంటే సాధకుడు ఏ పద్ధతిలో ఉన్నాడు దాన్ని బట్టి నేను దాన్ని నేను మూల ప్రకృతి ఇదంతా ఈ పరమాత్మ ప్రకాశ కిరణం ఈ అవ్యక్తంగా ఉన్న మూల ప్రకృతి సూక్ష్మభూతాలు అయినటువంటినేమో పిండా బ్రహ్మాండము స్థూల భూతాల పంచీకరణ అయిన పిండా ఆ పరమాత్మ సత్తాతోనే ఇదంతా అయింది జడ ప్రకృతి దాని పరిణామం చెందుతుందా దాన్ని ఈ సత్తా దాంట్లో ప్రవేశ చైతన్యవంతమే పరిణామం అయింది ఆత్మ నీలో ఉండబట్టే భార్య హమైన కౌమారు వృద్ధాప్య పరిణామం చెంది నీళ్ళు ఆత్మ లేకపోతే నువ్వు పరిణామం చెందుతావు నువ్వు అలాగే ప్రకృతి కూడా నీ శరీరం ఎట్లా నీ ఆత్మ సత్తా వల్ల బాహ్య నుంచి ఉద్భాగ్యం దాకా పరిణామం చెందావో రోజు రోజుకి ఈ మూల ప్రకృతి కూడా అవ్యక్తంగా ఉన్నది పరమాత్మ యొక్క సత్తా నేత వ్యక్తరూపమై క్రమక్రముగా ముందు సూక్ష్మగా తర్వాత స్థూలముగా ఆ స్థూలం కూడా నామరూపముగా పరిణామం చెంది అలా చెందుతూనే ఉంది మళ్ళీ ఒక క్రమబోధలో ఉంది మళ్ళీ కొన్ని అవ్యక్తంలోకి వెళ్తున్నాయి కొన్ని వ్యక్తం అవుతున్నాయి కొన్ని అవ్యక్తంలోకి వెళ్తున్నాయి అవ్యక్తంలోకి వెళ్ళారంతా కృష్ణ వ్యక్తం అయ్యేనంత ఓం బిందు అన్నా వ్యక్త దశలో దాని ఓం బిందు అన్నా అవ్యక్త దశలో వ్యక్తం అంతా అవ్యక్తంగా మారంతా కృష్ణ బ్లాక్ హోల్ ఓకే డోంట్ వర్రీ బీ హ్యాపీ ఆమెకి వర్షు ఎక్కువ ఫోన్ చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా మూల ప్రకృతి దగ్గర నుంచి ప్రపంచం నామరూప జాగ్రత్తగా మారటం అనేది మూల ప్రకృతి స్థానంలోనే ఆ పరమాత్మ మూల ప్రకృతి ఎక్కడైతే కుడిచాడు అది ఓం బిందు అక్కడికి సృష్టి వ్యక్తం మళ్ళీ అవ్యక్తానికి ఎక్కడికైతే వెళ్తున్నారో అది కృష్ణ బిలం కనబడేదంతా మాయ అది మాయ మాయమైపోతుంది నిజంగా వచ్చిందంటారా ఇది మాయా కల్పి చెప్పాం అమ్మయా మాట మీరు వస్తే మీకు నిర్ణయం అయింది ఏదైనా నిర్ణయాలు పెట్టి పోవాలి భవ్య భవిష్యత్తు లేదు పోప్పుడు నిత్యవర్తమానమే నిత్యవర్తమానం ఎప్పుడు నువ్వు అజుడు అర్థం